ఏది దృఢంగా ప్రభావితం లోతుగా ప్రభావితం చేయదుస్ ఆన్ ది సర్ఫేస్ మైండ్ యొక్క సర్ఫేస్ లో రిపుల్స్ ఉంటాయి ఓకే దిస్ ఇస్ సుఖం అండ్ కంఫర్టబుల్ అని రిపుల్ ఉంటుంది ఇది దుఃఖం కంఫర్టబుల్ అనే రిపుల్ ఉంటుంది అండ్ దెన్ ద రిపుల్స్ అప్ చిన్న రిపుల్ ఉంటుంది దీని అర్థం సుఖం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోమని దుఃఖం వచ్చినప్పుడు ఎగిరి గెలిమని కాదు బీ రిపుల్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 వెండి కంచం వెండి వెండి కంచం ఎందుకంటే మామూలు స్టీల్ పళ్ళని చాలదు భోజనం చేయడానికి వెండి కంచం దాని మధ్యలో పైగా అతను ఏడుపు మధ్యలో బంగారపు బొమ్మ బొమ్మ ఏదో ఉంది అది కూడా ఉంది అని ఇప్పుడు పోయింది ఏమిటి పోయింది వెండి కంచం పోయింది ఓకే ఓకే వాట్ వాట్ ఈ దట్ యూ లాస్ట్ వెండి కంచం వెండి కంచంలో లాస్ ఏ ఉందా వడ్ ఎల్స్ యూ లాస్ దెన్ ఇస్ నథింగ్ కల్స్ దెన్ యూ డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ స్టీల్ కచ్చ స్టీల్ కంచాలు ఉన్నాయా ఇంట్లో ఉన్నాయి స్టీల్ కంచం అట్లా పోంచేయి ఇంట్లో దుడ్లో ఎరకాల అరటి చెట్టు ఉందా ఉంది అరటి కోసుకుని బోన్ చేయి లేకపోతే మార్కెట్లోకి వెళ్తే అంటలు ఇస్తారు ఓ పది రూపాయలు ఇస్తే ఓ ఇంత కట్టేస్తాడు పొద్దున్నే ఒకటి సాయంకాలం ఒకటి రెండు నెల రోజుల దాకా ఈ వెండి అంతా ఏం చేసుకో కాదు మా మామగారు ఇచ్చారు వెండి అంత బ్రాహ్మణుడు కష్టపెట్టి ఆయన ఎవరి దగ్గర అప్పు చేసి వీడికి వెండి కట్టారు ఈ కూతుర్ని వీడియోలో ఉద్ధరిస్తాడని పాపం భయపడి బ్లాక్ మెయిల్ అంతే సో ఏమి దాంట్లో ఈజ్ ఇట్ ఎ లాస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈజ్ అ లాస్ కాబట్టి అసలు ఒకవేళ నిజంగా లాస్ట్ ఉంటుంది ఒకప్పుడు sometimes you సమ్టైమ్స్ యూ రియల్లీ డూ లూజ్ సంథింగ్ అలా అనిపిస్తుంది నాయన a loss ఎ లాస్ నా దృష్టిలో ఇట్ ఈస్ నాట్ ఎ లాస్ ఎట్ ఆల్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైజింగ్ ది లెవెల్ ఆఫ్ థింకింగ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ కాబట్టి తో రాగద్వేషములను చేయరాదు రాగద్వేషములు చాలా దోషం అది ఏమైనా ఉండకూడదు రిపుల్ లైక్ రాగద్వేషాలు ఉంటాయి తప్పేం కాదు తీవ్రమైన రాగద్వేషాలు ఉండకూడదు సో ద పర్సన్ వాజ్ డౌన్ ఈజ్ డౌన్ నిలబడలేకపోతున్నాడు కాలం మీద నిలబడలేకపోతున్నాడు ఎందుకంటే ఆ దుఃఖావేశం చేత కుప్పకూలిపోయి ఉన్నాడు వాట్ ఈస్ దిస్ ఎంత వెంటనే పదివేల రూపాయల కోసం అంత బాలా సో ఎనీవే ప్రతి ఎవరి పర్సన్ ఇన్ హీజ్ లెవెల్ వాట్ ఎవర్ లెవెల్ దట్ మే బీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్ ఈజీ నేను ఎరుగుతున్నాం ఈ మధ్య కాలంలో ఈ ఫైనాన్స్ కంపెనీలు అన్ని మూసి సరే మీకు తెలుసు కదండి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అది దట్ వాజ్ దట్ వాజ్ ది వెరీ క్రూషియల్ పీరియడ్ ఆ పీరియడ్లో ఎకనామిక్ చేంజెస్ చాలా వచ్చాయి లిబరలైజేషన్లో నరసింహారావు గారు మన్మోహనామిక్స్ ప్రారంభమయ్యాయి అక్కడ ఇక్కడ ఎకనామిక్ బూమ్ వస్తుందని అనుకున్నాము వాట్ ఎవర్ ఇట్ ఈస్ వరుస పెట్టి మోస్ట్ సాలిడ్ లుకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బోర్డులు తిప్పాయి డిసిఎల్ నాగార్జున ఇంకా ఈ పేర్లు నేను మర్చిపోయాను షాలి వాహన ప్యాటర్ పెనార్ ప్యాటర్స్ అన్న పెనార్ తర్వాత లాయిట్స్ లాయిట్స్ ఫైనాన్స్ At one time, I was under the impression that Lloyd's Finance was a very solid company. What solid? <laughs> Gone. Why is it a company? Maxima. But why is it a company? Why is it a company? The government of India has to pay thousands of crores of voluntary retirement. It's a company that has to pay for a lot of money. It's a company that has to pay for a lot of money. That's how it <interest>. goes. <laughs> కొంతమంది అయితే నేను ఎరుగుదనో ఒక ఒక గృహస్థుతి ఐదు లక్షలు పోయింది హీ వాజ్ ఓకే హీ సర్వైవ్డ్ ది లాస్ ఇప్పుడు నవ్వుతాడు పోయినప్పుడు మనస్సుకి బాధ అనిపిస్తుంది తర్వాత దే టేక్ ఇట్ ఈజీ ఇంకో ఇంకో రకంగా సంపాదించుకుంటాను తర్వాత నేను ఇంకోటి గమనించా ఒక కుటుంబంలో ఏడు లక్షలు పోయింది ది లాస్ట్ సెవెన్ ల్యాక్స్ పోతే వాళ్ళు నాకు బాగా పరిచయం వాళ్ళ వాళ్ళ ఒక వాళ్ళందరూ కూర్చున్నారు డిన్నర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు నేను ఉన్నాను కూడా వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఏంటంటే మనం ఫైనాన్షియల్గా చాలా పెద్ద దెబ్బతిన్నాం కనుక ఈ పైన మన జీవన శైలి మారిపోవాలి ఈ మనం మనం ఇప్పుడు ఏ ఖర్చుతో జీవిస్తున్నామో దాంట్లో సగం ఖర్చుతో జీవిద్దాము అని ఇమీడియట్లీ దే మేడ్ దేర్ లైఫ్ సింప్లర్ బై ఫిఫ్టీ అది ఇమీడియట్ స్టెప్ ఎప్పుడైతే అంటే ప్రతీ కారులో తిరిగి వాళ్ళు ఒక కార్ అమ్మేసి ఒక కారు ఎట్టి పెట్టుకుని ఆటోల్లోనో లేకపోతే తిరగడం ప్రారంభించి ఈ రకంగా వేరియస్ మెషర్స్ పర్ అండర్ టేకెన్ ఇంకా పట్టు చీరలు ఆభరణాలు ఇలాంటివన్నీ కొండ మానేసి పెద్ద పెద్ద వేషాలు వేయడం మానేసి వెరీ సింపుల్ లైఫ్కి వచ్చేసారంతే వచ్చేసేపటికి విత్ ఇన్ వన్ మంత్ దేకు అబ్జార్బ్ దిస్ లాస్ వితిన్ వన్ మంత్ కాదు విత్ ఇన్ ఇయర్ They the class. And life ది అబ్జార్బ్డ్ ద క్లాస్ లైఫ్ బికేమ్ నార్మల్ అలాగా అబ్జార్బ్ అబ్జార్బింగ్ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ బాగా పెద్ద కెపాసిటీ అవసరం అలా ఉన్నారు అయితే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ మధ్యన మళ్ళీ అర్బన్ బ్యాంక్ ఒకటి మూసేశారు భీమవరంలో క్లోజ్డ్ బ్యాంకులు ఆ ఫైనాన్స్ కంపెనీలు అయిపోయి బ్యాంకులు మూసేస్తే ఓ గృహస్థ ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానంటే ఫైవ్ లాక్స్ హీ లాస్ట్ అంతగా అదే స్థితిలో ఉండే అంతకంటే ఎక్కువ లాస్ట్ అయిన వాడు కుడ్ అబ్జార్బ్ వేరే హీ కుడ్ నాట్ అబ్జార్బ్ ఇట్ అండ్ సో హీ డైట్ హీ కమిటెడ్ సూసైడ్ సో ఈ విధంగా జీవితంలో సుఖ రాగ తీవ్రమైన రాగద్వేషములు లేకుండా అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ కారుకి షాక్ అబ్జార్బర్ ఉంటుంది మన మనస్సుకి షాక్ అబ్జార్బర్ ఉండకుండా బ్రతికితే ఎక్కడ కుదుకుతుంది కూడా షాక్ అబ్జార్బర్ ఉండాలి ఆ షాక్ అబ్జార్బరే ఇది సమయకృత్వా స్వరాగద్వేష అకృత్వ ఇచ్చేతత్ తాభాలాభ జయా జయౌ సమౌ కృత్వా అలా అడ్జస్ట్ చేసుకోవాలి సుఖదు నపూంసకలింగం కాబట్టి సమయకృత్వా నపూంసకలింగం లాభాలాభౌ పుల్లింగం రామౌ అన్నట్లేదు మరి జయా జయం పుల్లింగం కాబట్టి వాటికి సమయ అంటే ఎక్కడ సమౌ అనాలి కాబట్టి ఆ సమౌ అని మనం రీఆర్గనైజ్ చేసుకోవాలి సుఖదుఃఖే సుఖదుఖములను సమయ కృత్వా సమముగా చేసుకుని లాభాలాభో లాభాలాభములను సమౌకృత్వ జయా జయం సమౌకృత్వ అలా అన్వయం చేసుకోవాలి అని గ్రామర్ తుద్ధాయ యుజ్యస్వ ఘటస్వం ఘటస్వ అంటే చేష్టను చేయుము అని అర్థం చేష్టను చేయుట యుద్ధము నాకు యుజస్వ అంటే ఘటస్వ అంటే చేష్టను చేయుము అంటే యుద్ధం యుద్ధానికి ఉద్యమించుము ఆ డైరెక్షన్లో ముందుకి అడుగు చేయము ఆ డైరెక్షన్ అంటే స్వధర్మం కదండి యుద్ధం స్వధర్మం ఇక్కడ యుద్ధం స్థానంలో స్వధర్మము అని రాసుకోవచ్చు స్వధర్మము యొక్క దిశలో ముందుకి అడుగు వేయుము అని అర్థం తర్వాత నా ఈ నా మీరు చిట్టజీ అన్వయించాలి ముందు అలా వచ్చేస్తుందంటే ఏవం యుద్ధం కుర్వన్ పాపం అవాప్స్యసీ అది పాపమును కాదు పాపం నా ఏవం యుద్ధం కుర్వన్ ఏవం అంటే ఈ విధంగా అంటే ఈ విధంగా అంటే ఏమిటండి ఈ విధంగా యుద్ధమును చేయువాడు ఇట్లా యుద్ధమును చేయుడు అంటే స్వధర్మమును చేయువాడు జనరల్ రూల్ అటువంటి వాడు అలా నువ్వు చేసినట్లయితే పాపం పాపమును దోషమును కాలుష్యమును నా అవాప్స్యసిసి పొందవు ఇది ఏష ఉపదేశ ప్రాసంగిక ఇక ఇక్కడ ఇష్యూ పాపం రావడం పుణ్యం రావడం ఇష్యూ కాదు ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏమిటంటే నీ అనుష్ఠించాలి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 ప్రాసంగి ప్రాసంగికంగా చెప్పారు తప్పిస్తే ఇక్కడ పాపానికి పుణ్యానికి ఇష్యూ కాదు ఇది శ్లోకం శబ్దాలు చెప్తారా దుఃఖం దుఃఖే దుఃఖాన్ని సమం సమే సమాన్ని లాభ లాభౌ లాభా జయ జయ జయా యుద్ధాయ యుద్ధాభ్యాం యుద్ధేభ్యోపం పాపం పాపాని పాపం పాప పాసి అవాఖదు సమయం కృ భావాయాయౌ తుద్ధాయ్యవ నైవ పాపమవాప్స్ ఎంఖ్యే బుద్ధి త్మాం శృణు బుద్ధ్యాయుక్ పాత్ర కర్మబంధం జాహాస్య చాలా చక్కటి శ్లోకం ఇక్కడి నుంచి కర్మయోగము యొక్క మహిమని చెప్తారు సాంఖ్యమైంది ఇంక ఇప్పుడు యోగం చెప్తున్నారు యోగము అంటే కర్మయోగము అర్థం కర్మయోగము యొక్క మహిమ కర్మయోగం ఎంత గొప్పదంటే నేహాభిక్రమణ అశ్వస్తి అనే శ్లోకం వస్తుంది వ్యవసాయాత్మిక బుద్ధి ఈ మూడు శ్లోకాలకి కలిపి యోగ మహిమోపనిషద్ అని పేరు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి యో యోగ మహిమ ఉపనిషద్ యోగం అంటే కర్మయోగం యొక్క మహిమను చెప్పే శ్లోకాలు ఆయన నీకు సాంఖ్యం గురించి చెప్పాను సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానం సమ్యక్ ఖ్యాయతే ఇది సంఖ్యా సాఖ్యా నుంచి సాంఖ్యం అవుతుంది సంఖ్యకు సంబంధించినది చక్కగా విషయము తెలియను దాని పేరే జ్ఞానం కదండి కాబట్టి ఆత్మజ్ఞానం సాంఖ్యము అంటే అంటే ఎలా ఉంటుంది అసలు అజోనిత్య శాశ్వతో హన్యమానే శరీరే అవన్నీ చూసాం కా మనం శ్లోకాలు ఆత్మ పుట్టుక లేదు మరణము లేదు దేహము యొక్క పుట్టుక మరణాలని మీరు ఆత్మకే అంటగట్టవద్దు అవ్యక్తో చింత్యోయము అవి కార్యోయము చేతే ఆత్మ ఈ వ్యక్తమయ్యేటువంటి దేహాదులు వ్యక్తమయ్యే పెరసను కాదు అది అవ్యక్తము అది మనస్సు చేత ఊహింపదగ్గది కాదు నువ్వు ఏదేదైతే మనస్సుతోటి ఆలోచన చేసి సంకల్పం చేసి తెలుసుకుంటావో ఆ సర్వము కూడా మిథ్యయే అదే అచింత్యోయం తర్వాత మార్పులు చేర్పులు ఆత్మ కాదు అదే దేహము ఇంద్రియము మనస్సు వాటిలో జగత్తు వీటిలో మార్పులు వస్తాయో తెప్పిస్తే ఆత్మయందు ఏ మార్పులు రావు కాబట్టి దీని గురించి దుఃఖించడం అనవసరం అని ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని చెప్పాడ ఏం లాభం చెప్పి ఏమి ఉపయోగం వీడు తయారీగా లేకపోతే అసలు ఇంక చెప్పాల్సింది అయిపోయింది శాస్త్రం అక్కడితో ఆఖరు ఇంకా కొత్తగా ఏం చెప్పక్కర్లేదు కానీ వీడు అనుభవం దానికి విరుద్ధంగా ఉంది అనుభవం ఎలా ఉందో చెప్పుంటారా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 మరణ భయంగా మరణంతో భయంగా ఉందండి చచ్చిపోతానేమో భయం వేస్తుందండి ఏంటి అదేమిటో ఆత్మకు మరణం లేదని పాఠం విన్నావు కదా మళ్ళీ చచ్చిపోతుందని భయం చచ్చిపోతానేమో భయం వేస్తుందంటారేంటి అంటే అవును అనుకోండి పాఠం విన్నావు అనుకోండి కానీ అది అనుభవానికి రావట్లేదు అంటే పాఠం అర్థమైందనికో ఆ అర్థం అవడానికే ఉంది ఆత్మకి పుట్టుక మరణము లేదు అదే కదా మీరు చెప్పేది ఎంతసేపు అదే కదా గోళే కదా ఆ గోళ వాళ్ళకి అర్థం కావడానికి ఉంది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 ఆడులో పాము చూడడం ఖాయం అంతే ఇంక తిరుగులేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ అయి ఉన్నాడు వాడు నాగా అనే మాట పాము అంటే భయం అంతే బస్ నో నో క్వశ్చన్ అబౌట్ పావంటే భయం అలా నర నరాలా కూడా వీడికి జీర్ణించిపోయింది పాము అంటే భయం పా ఏమీ చేయదు పాము మన మన జోలికి రానే కాదు అది మన చూసి పారిపోతుంది మీరు ఈ పాము పట్టి వాళ్ళనే మీరు ఎదురురా వాడేం పెద్ద స్కిల్ అయ్యే ఉందన్న వాడికి వాడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటంటే వాడికి పాము అంటే భయం లేదే దట్ ఈస్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ హీ కాదు మనకి అసలు పామే కాదు పాము ఆకారంలో గొంగళి పురుగు కానీ ఏదైనా భయమే వాడికి ఎనీతికి ఊరాలి మనకి భయం ఎందుకంటే ఏమో ఎందుకో కాబట్టి ఈ భయం మన నర నరాల్లో నిండిపోయింది కాబట్టి ఓ చిన్న తాడు మొక్క చూసినా తడప చూసినా ఏం చూసినా విడికి బాగా కలవడం అంతే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అంచేత కాబట్టి అధ్యాస యుక్తి సిద్ధము కాదు ప్రమాణ సిద్ధము కాదు అనుభవ సిద్ధము ఎలాగ ఇప్పుడు ఈ అనుభవం దీనికి గతి శాస్త్రం గతి చూపించాలి దాన్ని అలా వదిలేయకూడదు నీకు యోగ్యత లేదు నీకు మోక్షం యోగ్యత లేదు అవతలకి పోవని చెప్పదు ఎప్పుడూ శాస్త్రం వీడి యొక్క అర్థంపర్థం లేని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నీకు ఇటువంటి అనుభవం ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే నీ మనస్సు అంతా కూడా చాలా కాలుష్యంతో నిండి ఉంది కనుక మనస్సులో కాలుష్యం అంటే ఏటో తెలుస్తుందండి రాంగ్ థింకింగ్ రాంగ్ వాల్యూస్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అండ్ ఫాల్స్ ఐడియాస్ ఇది మనస్సులో కాలుష్యం అంటే అంతే అంతకంటే ఇంకేంటి దట్ ఈజ్ ది మా ఉండే కాలుష్యం ఈ సమాజంలో జనులు ఈ మానసిక కాలుష్యాన్ని పెంపొందిస్తారు దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోతారు అలా ప్రమోట్ చేయటం వల్ల ఏమిటి వాళ్ళకి లాభం ఏమిటంటే వాళ్ళకి దాంట్లో దే దేశీ సం బెనిఫిట్ అనేటి వాళ్ళ కొంత బెనిఫిట్ ఉంటుంది దే దగేన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏదో ప్రమోట్ చేసుకుంటూ పోతారు బ్యాక్ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ మీద ఇట్స్ ఏ మల్టీ మిలియన్ డాలర్ ఇండస్ట్రీ ఈ బ్యాక్ పెయిన్ ఇండస్ట్రీ ఇది ఎందుకంటే ఇట్ సీమ్స్ అమెరికాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ సమ్ టైమ్ అర సగం సొసైటీకి బ్యాక్ పెయిన్ ఉంది సమ్ టైమ్ అరదా ఈ బ్యాక్ పెయిన్కి ఎన్ని సిస్టమ్స్ వర్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్టివ్ కాదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏమి కూడా ఎఫెక్టివ్ కాద ఎలాగంటే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 వీళ్ళు రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్ని బట్టి మీకు ఎలా ఉండాలంటే మీరు ఏ ఐదుగురిలో మ్యాగ్నెట్ బెల్ట్ ఇచ్చారో దాంట్లో రిజల్ట్స్ ఏ ఐదుగురికి మ్యాగ్నెట్ లేని బెల్ట్స్ ఇచ్చారో అంతకంటే బెటర్ ఉండాలి ఉదాహరణకి ఈ ఐదుగురిలో మ్యాగ్నెట్ ఇచ్చిన వాళ్ళలో ఐదుగురిలో ముగ్గురికి తగ్గింది అనుకోండి మ్యాగ్నెట్ లేని ఐదుగురిలో ఇద్దరికే తగ్గింది అనుకోండి అక్కడ కూడా తగ్గుతుంది అది చిత్రం చిత్రం ఏంటంటే తగ్గని వాళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు తగ్గిన వాళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు మీకు అప్సల్యూట్ ఎక్కడ ఉంది ఎప్పుడూ లేదు ఇక్కడ ఐదుగురికి తగ్గింది ఇక్కడ ఐదుగురికి అలాగే ఉంది రోగము అనే సిచ్యువేషన్ అసలు లేనేలేదు ఈ సృష్టిలో అంతా పర్సంటేజ్ గేమే పర్వాలేదు ఐదుగురిలో ముగ్గురికి తగ్గింది ఇక్కడ ఇక్కడ ఇద్దరికి మాత్రమే తగ్గింది అంటే ఇక్కడ ఫార్టీ క్యూర్ ఉంటే ఇక్కడ సిక్స్టీ క్యూర్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ బెల్ట్ వర్క్స్ అని చెప్తారు దట్ ఈస్ హో ఆల్ డ్రగ్స్ ఆర్ ద వీళ్ళు తరోగా స్టడీ చేసి మ్యాగ్నటిక్ బెల్ట్స్ వర్క్ చేయవని ప్రూవ్ చేశారు కావండి హోమియోపతి వర్క్ చేయదని ప్రూవ్ చేశారు అలోపతి వర్క్ చేయదని ప్రూవ్ చేశారు అలోపతి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి అవి వర్క్ చేయదు అని ప్రూవ్ చేశారు ప్లస్ ఇవో ఇస్తారు ఇచ్చి ఆ పెయిన్కిల్లర్స్ ఏమీ వర్క్ చేయవు అని ప్రూవ్ చేశారు ఈ రకంగా డబుల్ బ్లైండ్ స్టడీస్లో డబుల్ బ్లైండ్ అంటే యూ డోంట్ నో ఉచ్ గ్రూప్ హ్యాస్ మ్యాగ్నెట్స్ అండ్ యూ డోంట్ నో ఉచ్ గ్రూప్ డజంట్ హ్యావ్ మ్యాగ్నెట్స్ డబుల్ బ్లైండ్ సంబడి ఎల్స్ విల్ కీప్ రికార్డ్స్ అయిపోయింది మసాజ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ చేశారు థర్మల్ ట్రీట్మెంట్ థర్మల్ బ్యాగ్స్ వస్తాయి వేడి కాపడాలంటారు మన ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ చేశారు అంటే సస్టైన్డ్ మీకు ప్రూఫ్ ఉండాలి ఒక నెల రోజులు వాడికి ఇంక మరి రాకూడదు పెయిన్ ఇలాంటివి ఇంకా ఇవో ఉన్నాయి ఆల్టర్నేట్ మెడిసిన్ అని ఒక సమాచారం ఇవన్నీ కూడా ఏవి కూడా ఎఫెక్టివ్ కాదని ప్రూఫ్ ప్రూఫ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి బ్యాక్ పెయిన్ గురించి ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ఫినామినమ్ ఇట్ ఈస్ ఏ మెంటల్ ఫినామినన్ అని చెప్తున్నారు మైండ్కి సంబంధించింది అంచేత నాకు బ్యాక్ పెయిన్ ఉంది అనే భ్రాంతి నుంచి నువ్వు బయటపడి నిటారుగా కూర్చుని కొంచెం జపం అది చేసుకోవటావు అలాంటి చేసుకో ఏదైనా బాగుపడవచ్చు ఇవన్నీ ఉద్ధరించండి ఇది ట్రై చేయి ఏముంది దీంట్లో ఖర్చు లేదు వ్యవహారం ఇది ఇప్పుడు దీంట్లోకి సెటిల్ అయ్యారు వాళ్ళు సెటిల్ అయ్యి దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు చేయని వాడిని ఏం చేస్తారు కాబట్టి అనుభవం అనేది ఒకటి అనుభవాన్ని నీవు త్రోసిపుచ్చటానికి వీల్లేదు కాబట్టి మనస్సులో కాలుష్యం ఇప్పుడు ఫాల్స్ ఐడియా అన్నదానికి నేను ఈ కథంతా చెప్పుకొచ్చా మనస్సులో ఫాల్స్ ఐడియాస్ పెట్టుకుని మనం బతుకుతూ ఉంటాం ఆ ఫాల్స్ ఐడియాసే కాలుష్యం రాగద్వేషాలు కాలుష్యం ఈ కాలుష్యము ఈ డివిషన్స్ అపోజింగ్ అండ్ డివైడింగ్ నామరూపములు సత్యము భ్రాంతి మనం ఏదంతా క్లాసులో కూర్చున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది బయటకు వెళితే ఇంకో రకంగా ఉంటుంది ఆ కాలుష్యము యొక్క ప్రభావం అలా ఉంటుంది జగత్తు సత్యలా భాషిస్తూ ఉంటుంది రాగద్వేషాలు కరెక్టే అనిపిస్తుంది లాభ నష్టాలు కూడా కరెక్టే అనిపిస్తుంది సో ఇదంతా కూడా ఈ కాలుష్యము దీన్ని క్రమంగా తొలగించాలి దర్సన్ హ్యాస్ టు గ్రో సో ఆత్మ పూర్ణము అది అలాంటి పెట్టండి కంగారు లేదు లీవ్ ఇట్ దే విల్ కమ్ బ్యాక్ టు ఇట్ ఎట్ ఎన్ అప్రోపరియట్ టైం విల్ కమ్ బ్యాక్ టు ఇట్ వి నో వాట్ ఈస్ ది గోల్ ఇప్పుడు మనశ్శుద్ధి అంతఃకరణ శుద్ధి అనే ఒక అర్జెంటు ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేయాలి దాని పేరే యోగము అది సమాచారం దీని మీద శంకరులు అవతారికి ఎంత కొడుకుందో చూడండి ఆయన ఎంత పెద్ద అవతారికి రాశారు అందాము శోకమోహాపనయనా లౌకికోన్యాయ స్వధర్మమ పిచాపేక్ష్య శ్లోకై సో ముప్పైయో శ్లోకంతో సాంఖ్యం పూర్తయింది నేను మీకు చాలాసార్లు చెప్పాను ముప్పై ఒకటి నుంచి ఇవన్నీ కాంటెక్చ్యువల్ వెర్సెస్ అని నేను చెప్తూ వచ్చా అయినా అదే అసలు ప్రారంభంలో ఎందుకు ప్రారంభించారు అశోచ్యానం శోచ్యస్థం అనే ఉపదేశం ఎందుకు ఇదంతా వివేకం అంటారు శంకర్లు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ని ఇప్పుడు ఈ క్యాట ఈ క్లాసిఫై సెట్ ఇదిగో ఇంతవరకు ఇది ఇది దీని సమాచారం ఇది దీని సమాచారం ఇది దేనికి దానికి అలా విడదీసి పెడతారు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఇతరులు వచ్చి కన్ఫ్యూజ్ చేసేస్తాం గీత శ్లోకాలని లెఫ్ట్ అండ్ రైట్ కోర్ట్ చేసుకుంటూ పోతాం దాంతో అమ్మో ఎంత విద్వాంసుడు అయిన ఎంతంతలా కోర్ట్ చేసేస్తున్నాడో అది ఇది వాళ్ళందరూ అత్యాశ్చర్యం నేను ఒకసారి ఉపన్యాసం విన్నా ఆ పక్కన ఇంకొక ఆయన కూర్చున్నారు మీరు నమ్మండి నేను ఏదో అహంకారంగా చెప్తున్నానని అనుకోవద్దు తమరు ఆయన ఆ పెద్ద మనిషి ఇరవై నిమిషాలు మాట్లాడలేదు తర్వాత ప్రేక్షకులు తర్వాత వేదిక మీద ఉన్నవాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇంకా చాలా కష్టపడి టైం ఏమైందంటే అప్పుడు మానేశారు ఆ ఇరవై నిమిషాలు హీ అథర్డ్ ట్రాష్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ ట్రాష్ జస్ట్ డెంట్ నో ఎనీథింగ్ అండ్ హీ టాక్డ్ అబౌట్ వేదాంత అండ్ ఆత్మ వితౌట్ నోయింగ్ ఏ ఈవెన్ అయిన్ అయోటా హీ ట్రో ఫర్ ట్వంటీ మినిట్స్ ఇట్ జస్ట్ ఆయన ఆ పదాలు రావు తెలుగులో వాక్యాలరావు అంతా గడబిడ అంతా నో హెడ్ నో టే అర్థం అర్థం లేని ప్రసంగం ఇరవై నిమిషాలు సరే విన్నాము నా పక్కన ఉన్నాయని ఎంత గంభీరంగా మాట్లాడే అంటే నేనేమనాలి నాకేమనిపించిందంటే ఆ కాలర్ పట్టుకుని ఏమిటి చెప్పు ఆయన చెప్పింది ఏమిటో నువ్వు చెప్పు ఆయన అడుగుదావా అనిపించింది కాలర్ పట్టుకుని లేకపోతే ఒక రెండు ముట్టికాయలు వేసి ఏమిటి నువ్వు చెప్పు నీకేమర్థమైందో చెప్పు అని అడుగుదా అనిపించింది కానీ అలా ఎందుకు ఆయన్ని సహించిన వాడిని ఈయన్ని కూడా సహించడానికి పార్ట్ ఆఫ్ దాట్ అవునండి అని అన్నా అలాగా చాలా కన్ఫ్యూజింగ్గా మాట్లాడతా ఏమీ తలతోక ఉండదు ఉపక్రమం ఉపసంహారం ఉండదు వాక్యం మొదలు పెడతాడు ఫినిష్ చేయడు వాక్యం బిగించేస్తాడు వాక్యం బిగించేసినప్పుడు ఫినిష్ చేయలేకర్లేదా ఇప్పుడు శ్రీరాముడు దశరథ మహారాజు గారి ఆజ్ఞను అనుసరించి ఇతరువాక్య పరిపాలన మందు గొప్ప శ్రద్ధ సో ఈ లోపల జటాయువు వచ్చి అని ఇలానే అలాగే చెప్పకూడదు ఆ వాక్యాన్ని ఫినిష్ చేయాలి అక్కడికి సెంటెన్స్ కర్మ క్రియ వేసి అక్కడికి ఆ వాక్యం వచ్చేసి కొత్త వాక్యం మొదలుపెట్టాలి ఉపక్రమం ఉండదు ఉపసంహారం ఉండదు తలా తోకా అంటారు ఉపసంహారాలు అంటే అవి లేకుండా వాట్లాంటావు కాబట్టి చాలా క్లాసిఫై చేసి గీతని పెట్టుకోవాలి మనం అదే చూసాం గీత భాష్యంలో సో వివేకత అర్థ నిర్ధారణ వివేకం దేనికైతే సెపరేట్ క్లీన్గా పెట్టుకోవాలి ఆయన అదే అంటున్నారు సాంఖ్యం ముప్పైతో అయితే ముప్పై నుంచి సో సాంఖ్యం ఉపదేశించడానికి ప్రయోజనం ఏమిటి శోక మోహములను తొలగించుట తర్వాత ఉపదేశానికి కూడా అదే ప్రయోజనం మొత్తం గీత ఉపదేశానికి ప్రయోజనం అదే శోక మోహములను తొలగించుట కానీ సాంఖ్యంలో మౌలికమైన సిద్ధాంతం చెప్పారు అది అర్థం కానివాడికి యోగం చెప్పబోతున్నారు కర్మయోగం ఈ మధ్యలో ఉన్న ఈ శ్లోకాలున్నాయే ఇవి లౌకిక న్యాయమును అనుసరించి చెప్పబడ్డాయి లౌకిక న్యాయం అంటే అక్కడ లోకంలో ఆ సందర్భానికి తగ్గ నియమాన్ని అనుసరించి చెప్పారు అక్కడ సందర్భం ఏమిటి అర్జునుడు యుద్ధం రంగంలో ఉన్నాడు ఎదుర్కొన్న శత్రువులు నిలబడి ఇతను క్షత్రియుడు ఇతనికి ఇది డ్యూటీ అని ఆ లోక న్యాయాన్ని అనుసరించి చెప్పారు అది అక్కడ తాత్పర్యం అది కాదు అర్జునుణ్ణి యుద్ధంలోకి ప్రోత్సహించటం తాత్పర్యం కాదు అర్జునుడు యుద్ధం చేయాలో మానుకోదాత నిర్ణయం కేవలము శోకమోహములను తొలగించుటయే తాత్పర్యం దానికోసమని ఇప్పుడు ఇంకా యోగము ఆరంభించబడుచున్నది అని ఆ విధంగా విభాగం చేసి పెట్టారు కాబట్టి లౌకికోన్యాయ లౌకిక న్యాయం కూడా ఉపయోగపడుతుంది తప్పేం కాదు అది చెప్పారు స్వధర్మం అప్పక్ష్య అిగిరి తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపమ వరకు కూడా ప్యూర్లీ కాంటెక్చువల్ వర్సెస్ చెప్పడం అయింది వీటి యొక్క ప్రయోజనం శోకమోహాపనమే కానీ పరమతాత్పర్యము వాటి అంటే మొత్తం ఓవరాల్ ఉపదేశంలో వీటి యొక్క పార్ట్ పెద్ద ఎక్కువ ఉండదు మీరు యూని బాదర్ అబౌట్ దట్ అది ప్యూర్లీ కాంటెక్ వెర్సెస్ అయిపోయి తర్వాత పరమార్థదర్శనంతు ఇహ ప్రకృతం తచ్చోక్తం ఉపసంహరతి ఏషా తేభి హితీ శాస్త్ర విషయ విభాగ ప్రదర్శనయా ఇహా అంటే ఈ గీతాశాస్త్రంలో ప్రకృతం ఏమిటి మన మన సబ్జెక్ట్ ఏమిటి యుద్ధం చేయాలా మనాలా యుద్ధం చేసి వాడికి స్వర్గం వస్తుందా యుద్ధంలో నెగ్గితే ఏమవుతుంది యుద్ధంలో ఓడిపోతే ఏమవుతుంది అదే సబ్జెక్ట్ కాదు అది కాదు యుద్ధంలో నెగ్గితే నీకు రాజ్యం అంతా చేతికి యుద్ధంలో కనుక మరణిస్తే నీకు పుణ్యా శ్లోకం వస్తుంది అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ అది ఊరికే ప్రాసంగికంగా చెప్పబడిన లా అన్ని విషయం అది ఇంకో సందర్భంలో స్మృతి గ్రంథాల్లో సబ్జెక్ట్ అయితే అవ్వచ్చు ఇక్కడ సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఊరికే ఒక ప్రసంగాన్ని బట్టి చెప్పారు మరి అయితే ఇక్కడ సబ్జెక్ట్ పరమార్థ దర్శనంతో ఇహ ప్రకృతం ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే అండర్స్టాండింగ్ ద అల్టిమేట్ ట్రూత్ పరమార్థ దర్శనం అంటే అండర్స్టాండింగ్ ది అల్టిమేట్ ట్రూత్ అంటే ఆత్మజ్ఞానము అని అర్థం అది ఇక్కడ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ని ఇంతకుముందు చెప్పబడింది అది సోచోచస్తున్న దగ్గర నుంచి ముద్భయ శ్లోకం దాకా అది చెప్పబడింది దాన్ని ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నారు ఏషా తేభిహిత ఏషా అంటే ఇది నీకు చెప్పబడినది ఆ ఇదిలో ఈ కాంటెక్స్ట్ వెర్సెస్ మీరు పెట్టుకోద్దు ఆ ఇది అన్నది ఏమిటంటే ముప్పై శ్లోకం దగ్గర పూర్తయింది చూడండి సాంఖ్యము అది ఇది ఉడికా ఇంక కాంటెక్స్ట్ వర్సెస్ని మీరు ఆ ఏషాలోకి తీసుకురావద్దు అది ఇక్కడ అలా విభాగం చేసుకుంటు అలా ఉపసంహారం చేస్తున్నారు యేషాతి మిగిత సాంఖ్యే నీకు సాంఖ్యం గురించి చెప్పాను అంటే మరి ఉపసంహారం చేస్తున్నారు కదా చెప్పడం అయింది అంటే అర్థం ఏంటి ఈజ్ కంక్లూడింగ్ ఇట్ కంక్లూడ్ చేసి దానికి ప్రిపేర్ మైండ్ని ప్రిపేర్ చేయడం అలాగా అనేది మొదలెట్టబోతున్నారు కాబట్టి ఇది కంక్లూడ్ చేశాము ఇది మొదలు పెడుతున్నాము అని అలా విభాగం చేసి పెడుతున్నాను ఇలా విభాగం చేయడం కోసం దీన్ని ఉపసంహారం చేస్తున్నారు ఇక్కడికి ఇది అయిందో గుర్తించు ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ మొదలుపెడుతున్నాను గమనించు అని విభాగం చేయాలి అలా విభాగం చేయటం అవసరం శాస్త్ర విషయ విభయ విభాగ ప్రదర్శనాయ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 అది సాంఖ్యము ఇది యోగము సాంఖ్యము యోగము కొంచెం పెద్ద పదాలు వాడదాం అది సాంఖ్యయోగము ఇది కర్మయోగము అండి యోగ శబ్దాన్ని అలా రకరకాలుగా తిప్పి తిప్పి వాడచ్చుదండి అది సాంఖ్యము ఇది యోగము అది జ్ఞానము ఇది కర్మ అది సాంఖ్యము ఇది యోగము ఎవడాది సాంఖ్యమైన యోగమైనా అల్టిమేట్గా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే కదండి ఏదైనా ఈశ్వరుడు కోసమే కదా ఓకే అది సాంఖ్యయోగము ఇది యోగయోగము అనకూడదు కర్మ యోగము అర్థమైందా మీకు అడిమిషన్ సో ఆ విధంగా విభాగం పెట్టుకోవాలి తర్వాత ఇహహీ దర్శితే పునః శాస్త్ర విషయ విభాగే ఉపరిష్టా జ్ఞానయోగేన సాంఖ్యా కర్మయోగేన యోగినా నిష్టాద్వ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యే ఇక్కడ ఈ విధంగా ఇహా అంటే ఈ కాంట ఈ శ్లోకం దగ్గర ఈ పాయింట్ దగ్గర శాస్త్రవిషయ విభాగే దర్శితే శాస్త్రము యొక్క పరమ ఉపదేశమంతా కూడా చక్కగా రెండు సబ్జెక్టు రెండు యూనిట్స్ కింద ఇలాగే సపరేట్ చేసి పెట్టుకుంటే ఉపనిష్టాద్ది ముందు ముందు రాబోతోంది ఏమని జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన రెండు యోగాలున్నాయి జ్ఞానయోగము కర్మయోగము జ్ఞానయోగము ఉన్నా సాంఖ్యయోగము ఉన్నా ఒకటే కర్మయోగము కర్మయోగము ఈ జ్ఞానయోగము సాంఖ్యుల కొరకు అంటే జ్ఞాననిష్ఠులకు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 సాధన నిష్ట ఇప్పుడు మీరు కాశీ వెళ్ళాలనుకోండి కాశీ చేరిపోయిన తర్వాత ఏ నిష్ట ఉంటుంది కాశీనిష్ట ఉంటుంది కాశీ చేరలేదు ఏ నిష్ట ఉంటుంది ప్రయాణ సాధన నిష్ట ఉంటుంది కాశీ చేరడానికి ప్రయాణం చేయడానికి ఏ సాధనమో రైలు టికెట్టు దానికి రిజర్వేషను ఇక్కడ పడుకోవాలా కూర్చోవాలా మధ్యలో భోజనం ఈ నిష్ట ఉంటుంది కాశీ చేరిన తర్వాత ఏముంటుంది కాశీనిష్ట ఉంటుంది అలాగనమాట కాబట్టి సాధ్యనిష్ట సాధననిష్ట సాంఖ్య సాంఖ్యము సాధ్య అంటే గోల్ అది సాధనం ఏమిటంటే కర్మయోగము అని ఈ విధంగా ఎదురు చెప్పబోతున్నారు రెండు నిష్టలు నిష్ఠాద్వయ విషయం శాస్త్రం అక్కడ రెండు నిష్టలని శాస్త్రం చెప్పినప్పుడు మీరు టక్కుమని పట్టుకుంటారు సుఖం ప్రవర్తిష్య మాకు తెలిసిపోయింది అని అంటారు ఇక్కడ ఇలా చక్కగా విభాగం చేసి పెట్టుకుంటే ఆ శ్లోకం దగ్గర మీకు ఈజీ అయిపోయింది శ్రోతారశ విషయ విభాగేన సుఖం గ్రహీష ఆహా ఇప్పుడు కూడా శాస్త్రం పాఠం చెప్పేప్పుడు విషయాన్ని విభాగం చేయమన్నారు దేనికి దానికి క్లియర్ చేసి చెప్పమన్నారు విషయ విభాగం చేసి చెప్పమన్నారు మీరు ఎప్పుడైనా గమనించారో చిన్నపిల్లలకి పాఠం చెప్పేప్పుడు ప్రాణము గలవాటికి ప్రాణము లేని వాటికి తేడాలను చెప్పుము అని అన్నారు అనుకోండి ఇప్పుడు ఎలా చెప్తారు పాఠం చెప్పి వాళ్ళు ఎలా చెప్తారంటే ఓ టేబుల్ ఇలా రెండు కాలమ్స్ మధ్యలో గీత పెడతారు ఎందుకు గీత పెట్టారు ఎందుకు కింద చెప్పచ్చు కదా చెప్పచ్చు కానీ గీత పెట్టి ప్రాణము గలవి ప్రాణము రెండు హెడ్డింగ్లు పెట్టాం ప్రాణము గలవాటి గురించి చెప్పి ఇటువైపు చెప్పండి రాణము లేని వాటిని చెప్పేదాల్లో ఇటు మధ్యలో గీత ఉండాలి విభాగం క్లియర్గా ఉండడం కోసం గీత ఉంటే కానీ వాడికి లేకపోతే గీత లేదనుకోండి ఇటు నుంచి ఆ వాక్యం రాస్తో రాస్తో కొంత ఇటు రాసేస్తాడు ఇటు రాసేసింది మళ్ళీ దీంట్లోకి వచ్చిందని కన్ఫ్యూషన్ ఇది ఇక్కడ ఉండాల్సిందో అక్కడ ఉండేవి మళ్ళీ ఇదో డౌట్ గీత పెట్టేస్తే క్లీన్గా ఉంటుంది అర్థం చేసుకోవడం తేలిక కాబట్టి ఎప్పుడూ కూడా పాఠం చెప్పేప్పుడు శ్రోతలు విని వాళ్ళు సుఖంగా అర్థం చేసుకునేట్లాగా మీరు క్లియర్గా చెప్పాలి శాస్త్రం మరి అలాగే ఉంటుంది స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అది తాను కన్ఫ్యూజ్ అయిపోయి బొత్త అందరినీ కన్ఫ్యూజ్ చేసి పెట్టేయటం ఏదేదో చెప్పడం సూపర్ఫిషియల్గా చెప్పడం మనం ధర్మాన్ని చేసుకుంటూ ఉండాలి అని ఇలా మొదలెట్టడం నిజమే క్లియర్ ఉండదు కూడా క్లారిటీ ఉండదు దేన్ని క్రిస్టల్ క్లియర్గా చెప్పకపోవడం అంతా పై పైన చెప్పేసి కాలక్షేపం చేసేస్తా ఉంది అది చాలా తప్పదు అలా దానివల్ల ఏమవుతుందంటే ఎద్రవాడికి ఏం ఉపకారం ఉండదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ ఈ మందు వేసుకోండి తగ్గినప్పుడు తగ్గుతుంది లేనప్పుడు లేదు అలా చెప్తుంటే ఇవి వాళ్ళకి దట్ మేబీ ది ట్రూత్ బట్ చెప్పేప్పుడు ఎలా చెప్పాలి క్లియర్గా చెప్పొద్దండి ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అయ్యేలా చెప్పొద్దు కాబట్టి ఇప్పుడు కూడా శ్రోతలకి విషయాన్ని విభాగం చేసి చెప్తే సుఖం గ్రహీష సుఖంగా తేలికగా నేర్చుకోగలుగుతారు అని శ్రీకృష్ణుడు చక్కగా విభాగం చేస్తున్నాడు ఇత్యత ఆహా ఈ కారణంగా ఇప్పుడు అంతకుముందున్న సాంఖ్యాన్ని ఉపసంహారం చేసి కర్మయోగాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు ఈ మధ్యలో ఉండే ఈ పది శ్లోకాల గురించి చింతచేయకండి స్వధర్మం అభిచేక్ష అదించి చింతచేయద్దు తోటో నైవం పాపం వాప్ చెప్పాడే అంతవరకు అది లౌకిక ప్రసంగం మంచిది అది దాన్ని కర్మయోగమా సాంఖ్యయోగం అని ఇలాంటి కేటగిరీలో అక్కర్లేదు అలా ఉన్నాయి అంటారు గురించి పెద్ద ఇంపార్టెంట్ కాదు అని ఎక్కడికక్కడికి అలా విభాగించేసి చెప్తాను సో శ్లోకం ఉందాము ఏషా తే భీత युक्तो या బుద్ధిర్యోగే త్మాం శృణు బుద్ధ్యాయుక్త కర్మబంధం ते अभिहिता అభిత సాంఖ్యే బుద్ధి యోగే తూ ఇమాం శృణు బుద్ధ్యా ये या य पाथ कर्मबंधा हे पार्थ वो अर्जुन ते नीक ऐसा ई सांख्ये बुद्धि ज्ञामुनंदली बुद्धि अभिहिता चपबड़न दी ज्ञामुनंदली बुद्धि चपबड़ा ఆ ఆత్మ వస్తువుని తెలుసుకునే పద్ధతి ఏమిటి అదేమిటి ఆ సమాచారం అంతా నీకు చెప్పడం అయింది తూ దీనికి భిన్నముగా ఇమాంఈ యోగే యోగమునందలి బుద్ధిని గురించి బుద్ధిని బుద్ధిం కింద మార్చుకోవాలి శృణు వినుము ఇప్పుడు యోగాన్ని గురించి వినమంటే యోగమునందలి బుద్ధిని గురించి వినము సాంఖ్య బుద్ధి గురించి విన్నావు యోగ బుద్ధి గురించి వినువు అంటే ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఆలోచించి ధోరణ ఎలా ఉంటుందో నీకు నేను చెప్పాను కర్మయోగానుష్ఠానం చేసేవాడు యొక్క ఆ మానసిక స్పందన ఎలా ఉంటుంది అది చెప్తాను వినువు ఎందుకండి ఈ బుద్ధి మనకు ఎందుకు ఇప్పుడు కొన్ని డైరెక్ట్గా సాంఖ్య బుద్ధి వచ్చేస్తే పోతుంది కదా అది రాలేదు కాబట్టే ఇది చెప్పాల్సి వస్తాం చెప్పాం కదండి సాధ్యనిష్ట సాధన నిష్ట ఈ బుద్ధి కనుక నువ్వు పట్టుకుంటే ఈ కర్మల బంధం నుంచి బయటపడతావు లేకపోతే ఈ కర్మలు నిన్ను బందీ చేసేస్తాయి కర్మలు మనిషిని బంధించేస్తాయి అనేక రకాలుగా బంధించేస్తాయి కర్త నేను అనుకుంటా కర్తృత్వ రూపంగా బంధిస్తాయి భోక్తృత్వ రూపంగా బంధిస్తాయి రకరకాలుగా బంధిస్తాయి చూద్దాం అదంతానం ఈ బుద్ధి కనుక నువ్వు పట్టుకుంటే ఆ బంధం నుంచి బయటపడతావు బుద్ధితో యుక్త కూడిన వ్యక్తి ఆహాయుక్త కూడిన వాడవై కర్మబంధం కర్మబంధమును ప్రహాస్యసి విడిచిపెట్టగలవో అది కాబట్టి కర్మబంధం నుంచి బయటపడిపోతాం కాబట్టి కర్మబంధం నుంచి బయటపడాలంటే కర్మ వల్ల అవదా పని బుద్ధి వల్ల అవుతుంది అంతే కదా బుద్ధ కర్మబంధం ప్రహాస్ చేసి కర్మలు చేసి కర్మబంధం నుంచి బయటపడగలరా బయటపడలేరు జ్ఞానం బుద్ధి అంటే జ్ఞానం బుద్ధిని బట్టి తెరుసుకొని కర్మబంధం నుంచి బయటపడాలి కాబట్టి కర్మలను వల్ల కర్మబంధం నుంచి బయట కర్మణ కర్మమోక్ష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 కాబట్టి దాంట్లో సెర్వర్గానే చేస్తుంటే ప్రపరేటర్ అయిపోతాడా అవడు ఏదో జ్ఞానం సంపాదించాలి మొత్తం ఏదో చెప్పాను దృష్టాంతం కాబట్టి జ్ఞానం వల్ల కర్మబంధం నుంచి బయటపడతారు కానీ కర్మల్ని పెంచేసుకుంటూ పోతే కర్మబంధం నుంచి బయటపడడం మరింత ఇప్పుడు ఊబిలో ఉన్నవాడు ఆ ఊబిలోంచి బయటపడడానికి పెనుగులాడడం వల్ల బయటపడ్డాడు మరింత ఊబిలోకి పోతాడు మరి ఏం చేయాలి పెనుగులాడడం మానేసి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 ఎందుకంటే ఏవైతే మనల్ని సంసారంలోకి మరింత దిగజారుస్తాయో ఆ కర్మల గురించి కర్మలనే అభిప్రాయం సంసారం నుంచి ఉద్ధరించే కర్మల్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది స్వధర్మము కాబట్టి ఈ సమాచారం అంతా కూడా విల్ కంటిన్యూ ఇట్స్ ఎ నైస్ డిస్కషన్ ఓం పూర్ణముద పూర్ణముద పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యత ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సత్ శ్రీకృష్ణార్పణమస్త జన్మన